రాజ శ్రీ గడేశపదని శ్రీ విష్ణుదా సగ వినత వివిధ భూతరాతరసి బ్రహ్మణి శ్రీ మమ పదస్ ముషే భక్తి అగ్రే కమే చరణం ను నైన్ పశ్చాత్ ప్రణయసజుషా చక్షుషా వీక్షమాన సవ్యేత్రం కదసదశి దక్షిణే జానముద్రాం ఆ విభ్రాణో దివసన్ ూపేషాయ ప్రతిబోషిత భగవతారాయణ స్వయం వ్యాసేన గ్రహితని మధ్యే మహాభారతం ేదాంతమృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయ నుసందా భగవద్గీతే అఖిలాండక బ్రహ్మాండ నాయకుడు రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామికి శాష్టాంగదండవ ప్రణామ సహస్రములర్పించి శ్రోతల రూపంలో ఉన్నటువంటి ఆత్మలకు అంజలి ఘటించి గీతా జయంతి కార్యక్రమములలో రెండవ రోజు ఉపన్యాసం ग्रंथमुनेगवंत कल्याण गुणमुन शक्ति बल ऐश्वर्य धीर्य तेज सौंदील्य वात्सल्य सौहार्द मार्दव आर्जव वा सौम्य तारुण्य गांधी चातुर्य स्थर्य सत्य काम सत्य संकल्प कृतित्व कृतज्ञता असंख्येय ఆ గుణములను ఖండించగలిగాను ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుని గుణములను గానము చేయటము తప్ప ఇతరము తెలియనటువంటి వాడిని లౌకిక అనుభవము లేనివాడను కొన్ని వేలు ఒక లక్షల రూపాయలకి పైగా చెప్పగలిగిన వాడున భగవద్ అనుగ్రహంతో కంటి ఆపరేషన్ చేయించుకున్న నెల అస్తమించాడు నందతి ఉదటి ఆవిచ్చే నౌరవే వాల్మీకి మహర్షి చెబుతాడు శ్రీమద్ రామాయణంలో లోకమంతా కూడా సూర్యుడు ఉదయించాడు అని ఆనందపడతారు ఎందుకోసము అంటే అనేక విధాలైనటువంటి వ్యాపారములు ఎవరు చేసే పనులు వారు చేసుకోవడానికి వ్యాపారం అంటే పని అని అర్థం ఎవరు చేసే పనిని వారు చేసుకోవడానికి ఆనందంతో మొదలు సూర్యుడు ఉదయించేటప్పటికీ సూర్యుడు అస్తమించినా మళ్ళీ ఆనందపడతారంట రాత్రి కామ సౌఖ్యము మొదలైనవి అనుభవించవచ్చు అని దొంగలు దొంగతనానికి ఇంకా ఇతరమైనటువంటి వారు ఈ కాలమే అసలు రాత్రి కూడా తెలియదు రాత్రిగా తెలియనటువంటి కరెంట్ లైట్లు విద్యుత్తు బల్పుల కింద క్షిప్ మీద రాత్రి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇలా ఆనందపడే ఉన్నారు కానీ నాభిజాలోటి కాలము ఒక రోజు జీవితంలో ఎవరికి తెలియదు ఎవడు లెక్కించడం లేదు దీనిని ఇది విచిత్రము అంటాడు ఆయన ఇట్లాంటివి రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి గమనించడం ఎవడు కూడా అలాగే ఈ దేహము ముందుగా నేను కాదు అనుకోవడం ఎవరు అనుకోరు ఈ దేహమే నేను అనేది మొట్టమొదట మనకు ఏర్పడినటువంటి ఒక భ్రాంతి ఈ దేహం నేను కాదు అనుకునేవాడు ఎవరూ లేడు అలాగే ఈ దేహానికి సంబంధించినటువంటిదంతా తనతో తను ఈ శరీరానికి రాక ముందు ఈ బంధం ఎక్కడదే అని కానీ పెట్టిపోయిన తర్వాత ఇది ఏమవుతుంది అని కానీ ఆలోచించేవాడు లేడు పుట్టక ముందు తాను పుట్టక ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తనకి ఏమి అనుకూలం ముందు ఏమి తెలుసు ఏమి పరిచయము ఎవరు అనుకోడు దాన్ని సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏముంది అయితే మనం వెళ్ళలేదు కానీ వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం మనం మనకి ఈ రోజు ఉదయించింది అని అంటే ఈ ప్రాంతం అంతా నాగాలంకలో ఒక వీధికి సూర్యోదయం మరొక వీధికి సూర్యోదయం కాకపోవడం ఉండదు అన్ని వీధుల్లోనూ సూర్యోదయమే అవుతుంది అలాగే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమవుతున్నాడో మనం చూస్తున్నాం అతను ఏమవుతాడో రేపు మనము అదే అవుతాం కానీ అనుకోము ఎవరిని కూడా ప్రపంచంలో వినసేమిటి అని ధర్మరాజుని యక్షుడు అడిగాడు ఇప్పుడేదో ఏడు వెంటలు ఉన్నాయని ఏ చెబుతుంటారు పిరమిడ్లని ఇంకా కొన్ని కట్టడాలు అని అట్లా కాదు ప్రపంచంలో ధర్మరాజు చెప్పిన వింత ఏమిటంటే చచ్చిపడిని సాగనంపి సాడు నిన్న వీలుతా ఉన్నాడు ఆయన వాడిని తాగనంపుతూ అప్పుడు అంటారట నిన్నటి వాడికి బాగానే ఉన్నాడు నాతో మాట్లాడాడు పొద్దున్నీ కూడా బాగానే ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే బాగుండేదని కొందరు బాక్యలు తీరిస్తే బాగుండేదని మరికొందరు రకరకాలైనటువంటి ఆలోచనలు చర్చలు చేసి వాటిని అగ్నిలో స్థనం చేయడము భూమిలో కాబితం పార్టీ పెట్టడము ఏదో చేసి వీళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు ఎక్కడికి ద్వారా అందరూ వరుసలు ఎక్కడికెళ్ళే వాళ్ళే ఎవరు ఆలోచిస్తారు ఏమిటి అని అదే గుంత అంటాడు ఆయన కానీ సత్యము నమ్ముతారా కనపడే సత్యాన్ని నమ్ముతారా ఇప్పుడు ఈ రోజు రెండు వేల ఐదు సంవత్సరం క్రీస్తు శకం ప్రకారంగా డిసెంబర్ నెల పన్నెండవ తేదీ ఇది అందరికీ తెలుసు సత్యమే మరి వచ్చింది అనంటే క్రీస్తుకి రెండు వేల సంవత్సరాలు వచ్చింది మరి ముందు కాలం లక్షల కోట్ల సంవత్సరాల కాలం ఉంది ఇప్పటికీ ఈ కళిగం అనేది ఆరంభమై ఐదు వేల నూట ఆరవ సంవత్సరం ఈ పార్థివరామ సంవత్సరం సంవత్సరముల ముందు ఈ ఐదు వేల సంవత్సరముల ముందు అంటే ఐదు వేల యుద్ధం చేయడానికి ఒక చోట సన్నద్దమయ్యారు ఏ రోజు అది కార్తీక బహుళ అమావాస్య రోజు ఆ రోజు యుద్ధం ఆరంభమైన రోజు ఆ రోజే భగవద్గీత శ్రీకృష్ణ స్వామి అర్జునుడికి చెప్పిన రోజు మరి లోకం ఎప్పుడు చేస్తుందండి మార్గశర శుద్ధ ఎందుకని నీతా జయంతి ఇది ఒక వింత మళ్ళీ అసలు మనిషికి ఒక పుట్టుక పుట్టిన తర్వాత జయంతి చేయడం ఉంది కానీ పుస్తకానికి ఏమిటి ఇంకొక పుస్తకానికి ఏంటైనా ఉందా నేతా జయంతిని చూసాం కానీ రామాయణ జయంతి చూసామా భాగవన జయంతి చూసామా పారం జయంతి చూసామా జగోద్గీత లక్ష శ్లోకాలు ఉన్న భారతంలో భీష్మ పర్వంలో ఉంది ఆరో పర్వంలో పద్దెనిమిది పర్వముల్లో ఆరో పర్వంలో ఉంది ఈ గీతకి మాతృస్థానమైన భారతానికి జయంతి లేదు అక్కడ ఉన్న గీతకు మాత్రం జయంతి ఉంది భగవద్గీత అంటే ఒక పుస్తకం మాత్రమే కాదు పుస్తకము కూడా పుస్తకము మాత్రమే కాదు ఎందుకంటే భగవద్గీత శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే భగవద్గీత భగవద్గీత అంటే కేవలం మనం ఆ కనిపించే పుస్తకము అక్కడ అంత లావు పుస్తకం ఉంది బాగా పెద్ద పుస్తకం చాలా చిన్న పుస్తకం ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది అగ్గిపెట్టి అంటారు చిన్నది ఇది ఈ పక్కన ఈ జేబులో ఉన్నదా జేబులో పెట్టుకుని వెంకటేశ్వర దర్శనానికి వెళ్తుంటే అక్కడ లోపల సెక్యూరిటీ వాళ్ళన్నారు ముందు అగ్గిపెట్టి తీసే జేబులో చిన్నడై అగ్గిపెట్టి ఉంటాయా అంటే అదే జేబులో ఉన్నాయి అప్పుడు గుర్తొచ్చింది జేబులో భగవద్గీత ఉందని అద్ది చూపించి ఇదిగో ఇదేనా అగ్గిపెట్టి ఇది పాపాలు అనేటటువంటి అడవుల్ని నశింపజేసేది అతిపెట్టిది తీసుకెళ్ళందా లోపలికంటే తౌద్దు తీసుకుంటే అట్లాగే చిన్నదంటే అది అతిపెట్టేంత ఉంది ఇంతకంటే చిన్నది లేదు మరి పెద్దది అనేటందుకు గీతామ్మ గ్రంథం చాలా పెద్దది అట్లా ఇంకా చాలా పెద్ద గ్రంథాలు ఉన్నాయి ఎంత మాత్రమే భగవద్గీత కాదు శ్రీకృష్ణ స్వామి ఇంత మాత్రమే ఉంటాడా ఆయన ఒక సాల గ్రామంలో ఉంటాడు తొమ్మిది అంగుడాల విగ్రహంలో ఉన్నాడు లేదా ఇంతటి చిత్రపటంలో ఉన్నాడు లేదా ఆరు అడుగుల విగ్రహం చెప్పితే అక్కడ ఉంటాడు అర్జును లాంటి వాడికి విశ్వవ్యాప్తమై కనిపించాడు ఎక్కడున్నాడు ఆయన ఏం ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడ లేడు అన్నది లేదు అంతటా ఉన్నాడు ఎలా అంతటా ఉన్నాడు ఈ భగవద్గీత జ్ఞానము కూడా అంతటా ఉన్నది అప్పుడు అర్జును కోసం చెప్పాడు ఆయనే అంటాడు ఆ భగవద్గీతలోని కర్మయోగాన్ని చెప్పిన తర్వాత ఇమం వివత్తే యోగం ప్రోక్తవానహ మివస్వాన్ మనవే ప్రాహ సుక్ అబ్రవీత్ ఏం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విధు తకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప అర్జున ఈ యోగాన్ని పూర్వ సూర్యుడికి చెప్పా నేను సూర్యుడు తన కుమారుడైన వైవస్థక మనువుకి చెప్పాడు మనువు తన కుమారుడైన ఇక్ష్వాసు చెప్పాడు ఆయన ఆయన కుమారులకి అట్లా ఈ పరంపరగా వచ్చింది మధ్యలో లొప్తమైపోయింది మళ్లీ నీకు చెబుతున్నాను అంటే ఈ భగవద్గీత శ్రీకృష్ణ స్వామి ఎలా అంతర్బహిర్వ్యాప్తమై ఉన్నాడో భగవద్గీత జ్ఞానము కూడా అంతర్బహిర్వ్యాప్తమై అంతా నిండి ఉన్నది అప్పుడు బయటికి వచ్చింది సరే మరి అమావాస్య రోజులు చెప్పింది ఏకాదశి రోజులు చెప్పినట్టు చేయటం ఏమిటంటే మహాభారత యుద్ధ ఆరంభానికి ముందు వ్యాస మహర్షి వద్దకొచ్చాడు ధృతరాష్ట్రుడు వ్యాసునికి కొడుకు డు అంబికేయుడు ధృతరాష్ట్రుడు అంబికకు వ్యాసునికి పుట్టినవాడు వస్తే ఆయనకి నమస్కరించి అర్ఘపాఠ్యములు ఎత్తి కూర్చుండబెట్టి ఏమిటి తండ్రి ఈ దుస్థితి నా తమ్ముడి కొడుకులు నా కొడుకులు రాజ్యం కోసం సావటానికి సిద్ధమవుతూ ఉన్నారే అసలు ఏమిటి భూమి విస్తారమెంత దీంట్లో వీళ్లు పాలించేదెంత దీనికోసం వీళ్ళు ఎందుకు ఈ పనిచేస్తున్నారు అంటే ఆయన చెప్పాడు అక్కడ భూ విస్తారం విష్మపర్వం మొదటిలో ఈ భూగోళం అంతా ఎంత ఉన్నదో చెప్పాడు ఇంత విస్తారమైన భూమిలో ఏదో ఒక కొంచెం క్షోణి కోణ శతాంశ పాలన కళ దుర్వార దర్వాణలా రాజు ఎటువంటి అంటే క్షోణి కోణ శతాంశం భూమిలో ఒక మూలలో ఎక్కడో ఒక వంధవంతు పాలించేది కానీ దుర్వార గర్వానల గర్వము సాధ్యపడనంత ఆర్పటానికి సాధ్యపడనంత గర్వం ఉంటుంది ఒక రాజుకే కాదు ఒక ఊరు పాలించే వాడికే కాదు ఒక తన ఎవరైనా ఉంటే వాడి పైన ఉన్న ప్రతి వాడికి ఉంటుంది మరి వారికి భూమి ఎంత కావాలి అనైతే ఆరు అడుగులు చాలు ఆ అడుగులతో దేనికి వారు చచ్చిన తర్వాత పాతి పెట్టడానికి ఈ భూమి ఆరు అణువులు వాడు పుట్టడానికి కూడా భూమి మట్టే పంచభూతములే గాలి నీరు అగ్ని ఆకాశము ఈ భూమి యొక్క అణువులు ఈ ఐదు అణువులతో పాటు మనస్సు బుద్ది అహంతమనే మరొక మూడు అణువులు ఈ ఎనిమిది అణువులతో పాటుగా అపలే నిజస్సు అన్యాం ప్రకృతి మిథ్యమే ఈ ఎనిమిది పరాప్రకృతి అంటారు అర్జున అపరాప్రకృతి అనేది జీవుడు ఉన్నాడు ఆ ఎనిమిదింటిలో తొమ్మిదో వారిని కలిపి నేను తయారు చేస్తా ఇక్కడ నా ఫ్యాక్టరీ అన్నాడు ఆయన భూమి రామో అనవో మనవ బుద్ధి రేవచ అహంకార ఇది ప్రతికరస్తా అపరేయమితస్తూ అన్యాం ప్రకృతి విధ్యమే పరాం జీవభూతాం మహాబాహోయ ఇదం ధారితి జగత్ ఏడవ చెప్పాడు అర్జున ఈ పంచభూతముల అణువులు మనస్సు బుద్ధి అహంకారమనే మూడు అమూర్త ద్రవ్యములు కంటి కనిపించినటువంటి ఈ మూడు అణువులు ఎనిమిది అణువులతో తొమ్మిదవారి జీవుడు అనే జీవాణువు కలిపి తొమ్మిది ప్రభవ ప్రళయ సభ వాడిని పుట్టించాలంటే నేను వేగేయాలంటే నేను అంటాడు ఆయన లోకం సామాన్యంగా ఏమనుకుంటూ ఉంటుంది అని సంతానాన్ని కలిగించడం తన ప్రతిభే అనుకుంటాడు పురుషుడు ఇంకొంచెం దూరం వెళ్తే ఆ కాదంట మగతనం లేదంట అది రైతు ఇక్కడ స్త్రీ ప్రతిభ అనుకుంటారు మరికొండరు గర్భం లేకపోతే ఎట్లా పుడతాడు ఇద్దరు లేకపోతే ఎట్లా పుడతారు ఇద్దరు లేకుండా పుట్టారు ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు లేకుండా పుట్టారు ఎట్లా అనవచ్చు మీరు మొదటి వాడు ఎట్లా పుడతాడు ఇప్పుడును ఒక స్త్రీ పురుషులు కావాలా మొట్టమొదటి వానికి మొదటగా పుట్టేవాడికి ఎవరు అవసరం లేదు ఇప్పుడు పుట్టే కావాలి ఉదాహరణలు అన్నీ చెప్పుకుంటే నేను పుట్టాలంటే మా అమ్మ మా నాన్న కావాలి వాళ్ళిద్దరు పుట్టాలంటే వాళ్ళకి ఇద్దరు అమ్మ నాన్నలు కావాలి ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు కావాలి ఇట్లా ఒకటికి రెండు రెండుకి నాలుగు నాలుగుకి ఎనిమిది ఎనిమిదికి పదహారు పదహారుకి ముప్పై రెండు ముప్పై రెండుకి అరవై నాలుగు పైకి సంఖ్య పెరిగి మరి మొదటి పుట్టాలంటే మనిషి వాడు పుట్టాలంటే మీరు కావద్దా కావాలి ఇంత ఎంత దూరం వెళ్తాం వాడు పుట్టాలంటే అంతము లేదు అనవస్థ అంటారు దీనిని అక్కడ ఆడదది అట్లా పోతే మరి ఎట్లాడండి హితాహ వచ్చే ఈ లోకానికి తండ్రిని నేనే ఎక్కడా తొమ్మిదో అధ్యయనంలో శ్రీకృష్ణ స్వామి ఈ లోకానికి తండ్రిని నేనే తల్లి అవసరం లేదు తల్లిని కూడా నేనే వేరే అవసరం లేదు ఎవరు కూడా మాతా తల్లిని కూడా నేనే తండ్రిని నేనే తల్లిని నేనే అంటే తండ్రి చేసే పని తల్లి చేసే పని నేను ఒక్కడే చేస్తున్నాను అన్నాడు ఆయన ఇది సాధ్యపడుతుంది సైన్స్ ద్వారా కూడా తల్లి తండ్రి ఇద్దరు లేకుండా కూడా పిల్లలు పట్టవచ్చు అప్పుడు తాతన కూడా నేనే అంటాడు లోకానికి తాతను అంటే వరస పెట్టి మనం పిలుసుకోవడానికి అర్థం కాదు తాత అంటే ఎవరో తండ్రి తండ్రి నాకు తండ్రి ఎవరో లేన యాభై వేలకి తాత కావడానికి తాతను కూడా నేనే అంటే ఆయనకి తండ్రి ఎవరు లేరనే మాట అట్లా ఈ కలిపేవాడిని నేనే విడదీసేవాడిని నేనే అన్నాడు ఆయన అంటే ఎక్కడ ఏ జీవి పుట్టినా ఒక శరీరాన్ని ధరించేది ఏది క్షేమ కావచ్చు దోమ కావచ్చు ఏనుగు కావచ్చు మనిషి కావచ్చు దేవత కావచ్చు బ్రహ్మ స్తంభ పర్యంతం జగదంతర్ వ్యవస్థితి ఎనభై నాలుగు లక్షల రకాలుగా ఉన్నాయి శరీరాలు శరీరములు ఎనభై నాలుగు లక్షలు ఒక్కొక్కటే క్షేమ జాతి చూడండి దాంట్లో కొన్ని కోట్లు ఉంటాయి సేమలు దోములు కోట్లు పాములు కోట్లు దోములు కోట్లు ఏనుగులు కోట్లు ఇన్ని కోట్ల శరీరములు అన్ని కోట్ల జీవులు కూడా వాటిల్లో ప్రవేశపెట్టేవాడిని నేనే విడదీసే వాడిని నేనే మరొకటికి సాధ్యపడదు ఇది ఒక ఫ్యాక్టరీ అనుకోండి ఉదాహరణకి ఒక స్కోటర్ కంపెనీ ఉంది బజాజ్ చేతక్ ఒక స్కోటర్ ఆ కంపెనీ హక్కులు తీసుకున్నటువంటి వాళ్లే దాన్ని తయారు చేయాలి ఆ వస్తువుల్ని వాళ్లే బిగించాలి ఆ తర్వాత నేర్చుకుని చాలా మంది చేస్తారు తర్వాత కానీ భగవంతుడు చెప్పినటువంటి యొక్క ఈ సృష్టికి మరపడలేడు ఎవడు కూడా బ్రహ్మదేవుడు లేడా అని వచ్చు కొందరు ఈయన కూడా ఆయన నుంచే ఆ పరమాత్మ శ్రీకృష్ణ స్వామి నుండే ఈ గ్రహించి ఆయనకి ఒక ప్రతినిధిగా ఉండి చేసుకోవాలి కోట్ల ఈ జీవులను ఈ శరీరములతో కలిపేవాడిని నేనే విడదీసేవారిని నేనే అన్నాడా అంటే ఇప్పుడు ఏమైందంటే అంత ఆయుర్ చేతుల్లోనే ఉంది ఇది వచ్చేటప్పుడు దీనికి కావలసిన అణువులే ఇది పోయిన తర్వాత అణువుల్లో కోసం ఈ శరీరము వేరు ఆ జీవుడు వేరు ఇంత తాలు ఆరు అడుగులు ఈ భూమి కోసమే మరి ఇది తగాదా ఆగలేదు ఎవరు చెప్పినా వినలేదు కదా అన్నాడు వేసమహర్షి చెప్పాడు వినలేదు శ్రీకృష్ణ స్వామి చెప్పాడు వినలేదు సూది మొన మోతినంత భూమినిచ్చే పని లేదు అన్నాడు యుద్ధం సిద్ధమయ్యింది చూస్తే నీకు దృష్టి ఇస్తాను అన్నాడు వేస అంటే నేను తోడలేను తండ్రి అన్నదమ్ములు పొరుతుకు తక్కుంటే నేను తోడలేను అయితే ఎవరైనా చెబితే వింటా ఏం జరుగుతుందో మరి తెలియక పోతే ఎట్లాదు చెబితే వింటాను అన్నాడు అప్పుడు అక్కడే ఉన్నటువంటి సంజయునికి దివ్య దృష్టి ప్రసాదించాడు వ్యాస మహర్షి నీవు యుద్ధాంగంలోకి పోయి శత్రు నిర్భేద్యమైన అంతా దూసి నీవు వచ్చి ఇక్కడికి చెప్పు ధృతరాష్ట్రునికి బాను దెబ్బలు అంతా నీకు తెలుస్తూ మరి ఒక్క భగవద్గీత శ్రీకృష్ణ స్వామి చెప్పింది అమావాస రోజు కానీ లోకానికి బయటికి వచ్చింది ఎప్పుడు అని అంటే సంజయుడు రుతురాత్రునికి చెప్పిన రోజు బయట లోకానికి తెలిసింది కనుక ఒక గర్భవాసంలో ఉన్నటువంటి వాళ్ళు గర్భ బీజము పడుతుంది ఎప్పుడో అప్పుడు జయంతి చేయరుగా పుట్టినరోజు పది నెలలతో తొమ్మిది నెలల తర్వాత కొన్ని రోజులు ఏయో లెక్క ఒప్పుడు రోజులు కూడా వచ్చి ఆ భూమి మీద పడిన తర్వాత పుట్టుకో ఎలా చేస్తున్నారో అలా ఈ గీతా జయంతి గర్భవాసం చేసినట్లు అయింది భగవద్గీత అట్లా బయటకు వచ్చింది అది జయంతి మరి ఇంత ఇది స్పష్టంగా జరిగిందే ప్రత్యక్షంగా ఆనాడు ఇప్పటికీ కొంతమందికి నమ్మకం ఉండదు అసలు జరగలేదనే వాళ్ళు సరి తీసేసేయండి జరిగిందనేవాళ్ళు కూడా చాలా మంది మహామహా పెద్దలు కూడా ఏడు వందల శ్లోకాలతో ఉన్నటువంటి భగవద్గీతను శ్రీకృష్ణ స్వామి ఎలా చెప్పాడు ఆ సమయంలో ఇప్పుడు అవసరం లేదండి సత్యం టైం ఎందుకు చెప్పచ్చు మీకు ఆ రోజు ఎట్లా చెప్పగలిగాడు చాలా మందికి సందేహం చాలా మంది పెద్దలు ఏం సమాధానం చెప్పారంటే ఆయన మాటల ద్వారా చెప్పుకుంటాడు శ్లోక రూపం చందస్వరూపంలో పెట్టి అని చాలా మంది పెద్దలు చెప్పారు ఏంటైనా జరిగింది అంటే కాదు యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ విను అని మనకి గీతామాచంలో కనపడుతుంది భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ స్వామి యొక్క ముఖ నుండి వెలువడినది అంటే శ్లోకాలు కూడా ఆయనే చెప్పారు అందుకే భగవద్గీత అని పేరు భగవద్గీత అర్థమేంటి భగవతా గీయతే ఇది భగవద్గీత భగవంతుని చేత గానము చేయబడినది ఆయన మాటలు చెబితే ఏమయ్యేది అంటే భగవద్బోధ అయ్యేది ఆయన మాటలే చెప్పి వ్యాస మహర్షి శ్లోకాలే రాసినట్లయితే తర్వాత చందస్సులోకి ఇది భగవద్బోధ అయ్యేది ఆయన శ్లోకాలు స్వయంగా అప్పుడు ఇక్కడికి మనకు కనపడేటటువంటి భా అని ఏ శ్లోకం కనపడుతుందో అశోచారన్వసోచ ప్రజ్ఞా వాద్య భాషసే గతన్ అగతాసూంచోచన్ పండితే వాహం జాతున్నా సమ్రవం నేనే జనా నవిష్యా తప్పపరం దేహినోత్ దేహీ కౌమారం యౌ్వనం జరా తా దేహాంతర ప్రాప్తి ధీర త్ర న్యతి మాత్రు కౌస్తే శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్యాంక్ష అంటూ మొదలు పెట్టినటువంటి ఆ ప్రవాహము అన్నీ భగవంతుడు స్వయంగా చెప్పడమే మనకి నమ్మకమే ఉంటే ధరించాలనే ఉద్దేశమే ఉంటే రకరకాల ప్రపంచం దాన్ని మనం ఎవరిని ఏమీ చేయలేము గీతా జయంతి చేసుకుంటున్నాం ఎన్నో సంవత్సరముల నుంచి భగవద్గీత వింటున్నాం ఇది యథార్థంగా జరిగింది సాక్షాత్ భగవానుడే చెప్పాడు అన్నప్పుడు ఈ శ్లోకాలని ప్రతిరోజు చదవకుండా ఉండగలమా మాత్ర భగవంతులు చెప్పినటువంటిది దాంట్లో సందేహం ఏమాత్రము లేనటువంటిది గీత అర్థం కావచ్చు కాకపోవచ్చు అని తర్వాత అర్థం అవటానికి కొలబద్దంటూ ఏమీ లేదు పండిన పంట తీసుకొచ్చి ఇంటి దగ్గర పుడిసన్నాం అమ్మో ఒక్కసారి ఇన్ని ఓట్లు నేను తినగళ్ళాలని ఎవరైనా అనుకుంటున్నారా చెప్పుకుంటారు ఒక్కసారి తినగలవా అని అనుకుని రోజు పావు కిలో తిన్నా అరకిలో తిన్న రోజు రోజుకి తింటున్నారు కదా మనం భగవంతుని చేరాలి అనే కాని దృఢమైన సంకల్పం ఉంటే వెంటనే భగవద్గీతను చదవడం ఆరంభిస్తారు ఎవరైనా సరే ఎంతో మంది మహాపురుషులు పని చేశారు కూడా చెప్పారు లోకానికి గాంధీ మహాత్ముడు చెప్పాడు నీవు నీకు సంస్కృతం వచ్చి ఉంటే వెంటనే బజార్కు వెళ్ళిపోయి ఒక భగవద్గీత తెచ్చుకో కొంత దూపు రాకపోతే నేర్చుకో సంస్కృతాన్ని గీత కోసము అన్నాడు ఆయన కూడా అవసరం లేదు చదవటానికి చెప్పేవాళ్ళు ఉన్నారు నేర్చుకుంటానికి నేర్చుకుని వెళ్ళచ్చు భగవంతుడు సాక్షాత్ సాయం చెప్పిన శ్లోకాలే తప్ప మాటలు కాదు మరొకళ్ళు ఏమి పోచ్చినది కాదని అది భగవద్గీత యొక్క గొప్పతనం ఆ రోజు ప్రపంచానికి సంజయుడు చెప్పిన తర్వాత తెలిసింది ఏమిటి మరి అసలు భగవద్గీతలో ఆయన ఎందుకు చెప్పాడు ఎంతెందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళు యుద్ధం చేస్తున్నాడికి నువ్వు యుద్ధం చేయవనైతే చనిపోయేది కదా ముందుగా ధృతరాష్ట్రుడే అడిగాడు సంజయ్ని ఈ మాట దాంట్లో మనకు ధృతరాష్ట్ర ఉవాచ మొట్టమొదట భగవద్గీత తెరవగానే ధర్మక్షేత్రే కుదుక్షేత్రే సమవేతాయుత్సవ పాండవాజయర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధం చేయడానికై కూడినటువంటి నావాళ్లు పాండవులు ఏమి చేశారు అని ప్రశ్నించాడు సరే చాలా మంది పెద్దలు చాలా చెప్పారు ప్రధానమైనది ఏమిటక్క అంటే ధృతరాష్ట్రుడు కొంతమందిని నా వాళ్ళు అన్నాడు మామకాహ నా వాళ్ళు నా కుమారులు వారి పక్షంలో ఉన్నవాళ్ళు అందరూ ఒక ధృతరాష్ట్రుడు నా ఏమయ్యారంటే ఒక్కరు కూడా మిగిల్లా